ఒక ఆయన ఉన్నారు నాకు తెలిసి ఆయన అస్తమానం శివోహం శివోహం అంటూ ఉంటుంది నేను ఉండవట్లేక ఒకసారి అడిగాను ఏమిటండి శివోహం శివోహం అంటున్నారు ఏమోనాయన అభితలీదు ఆయన పెద్ద ఆయన ఆయన ఏదైనా దేవుణ్ణి స్మరించుకునే ఉపాయం చెప్పంటే శివోహం అనుకున్నాడు అంటున్నాను అయ్యా రామా అలాగెల్లాగండి ఆయన్ని అడగాలి మీరు శివోహం అని ఆయన అనుకోమంటే ఆ శివోహం అనే పదానికి అర్థమేమిటో అడగాలి ఆయన్ని అడిగి తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని భావనారూపంగా అనుకున్నట్లయితే అంత గొప్ప ధ్యాన ఉదేకాన్ని మరొకట్లేదు ఏమిటి శివోహం అంటే ఊరికే శివోహం శివోహం అంటే ఏవైనట్టు ఆ శివుడిని నేనే పోనీ శివుడు నా హృదయంలోనే ఉన్నాడని తెలుసుకుంటే కూడా గొప్ప అలా మనకెందుకు తెలియట్లేదు శంకరులు అద్భుతమైన ప్రశ్న అని ఒకదాని లేవనట్లే అది ఎందుకు మనకు అర్థం కావట్లేదు అనుభవానికి రావట్లేదు చాలా మంచి ప్రశ్న కాబట్టిప్పుడు చాలామంది ఈ శ్లోకాన్ని నేను చూశాను నా నా రీడింగ్ అది ఇప్పుడు చూస్తాం పని కట్టుకుని చూడం అడిగిన అడిగి వెళ్తుంటేమో కంటపడతాయి కంటపడితే అవి దృష్టాంతాల కింద ఉపయోగపడతాయి ఒకసారి నేను అమెరికాలో పాఠం ఏదో చెప్తున్నాను చెప్తే అక్కడ వాల్మార్ట్స్ అని పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి ఆ స్టోర్లోకి దూరైన ఒకసారి అదే ముందు అయిపోయింది ఏదో పాఠం చెప్తో ఆ స్టోర్ ఎగ్జాంపుల్ ఇచ్చా ఆ స్టోర్లో ఇలా ఉంటుందో అలా ఉంటుందో అని ఎగ్జాంపుల్ ఇచ్చా అయిపోయింది నా పాఠం చెప్పి నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేనే సిగ్గుపడ్డాను ఏమిటో ఇలాంటి దృష్టాంతం చెప్పామో అది కొంచెం అల్పంగా ఉన్నాడు ఆ సత్సంగంలో ఆ దృష్టాంతం మీకు నచ్చబోతే వదిలేయండి స్టోర్కి వెళ్ళి సామాన్లు కొనుక్కోవడం దృష్టాంతం అవుతుందా నేనంటే వాళ్ళు అన్నారు అలా కాదయా నువ్వు అలా సిగ్గుపడకు అలా ఉండకు మేము ఇన్నిసార్లు స్టోర్లోకి మేము వెళ్ళాము కానీ ఆ స్టోర్ని నువ్వు చూసిన విధానం మాకు నచ్చింది ఏమి తదు ఎందుకంటే నేను పిచ్చోర్ని నేను అది దాంట్లో కొనేది పెట్టేది ఏమీ ఉండదు వీళ్ళందరూ ఆ స్టోర్లోకి వెళ్ళి ఎవరేవో కొనుక్కుంటారు నేను కొనేది ఏమీ ఉండదు ఊరికేలాగా కొని నాకు ఆ కొనాలనే ప్రెషర్ ఏమీ ఉండదు ఊరికే దాంట్లో నాకు కావలసింది ఇంచుమించేది ఉండదు కూడా కాబట్టి ఒక రకమైన అసంఘ దృష్టితో చూసేటువంటి ఛాన్స్ నాకు ఆ అసంగ దాంతో ఇన్వాల్వ్ అయి చూస్తే మీరు మిస్ అయిపోతారు అసంగంగా చూస్తే అన్నీ తెలుస్తాయి సో ఆ విధంగా నేను ఏదో చూసి రీడింగ్ చెప్పాను ఆ రీడింగ్ అంటే మై రీడింగ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ సింధి స్టోర్ అది బాగుందని వాళ్ళు అన్నారు నాకెంతో ఆనందం అనిపించింది సో ఆ రకంగానే నేను ఒక రీడింగ్ నేను చెప్తాను మీరు అంగీకరిస్తే అంగీకరించండి కాదంటే నేను విత్డ్రా చేసేస్తుంటాను చూడండి ఇప్పుడు మనకి టీవీల్లోనూ రేడియోల్లోనూ పొద్దున్న భక్తి గీతాల కార్యక్రమం దాంట్లో ఒక చక్కటి ఎంఎస్ శుభలక్ష్మి గీతం ఏమిటది చిదానందరూపశివోహం శివోహం అని వస్తుంది దాన్ని దాని వెనకాల ఆర్కెస్ట్రా ఉంటుంది వైలిన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లేదో మొత్తానికి ఎవరో అటువంటి మంచి మధురమైన కంఠం కలిగిన ఒక యువతి దాన్ని పాడారు చాలా మధురంగా ఉంటుంది వెన్న చాలామంది నేను చాలామందిని చూశాను మేము అది వీ లైక్ బెస్ట్ క్యూన్ గడిమొచ్చి అని అది పెట్టుకుంటాను ఓకే అది చాలా సార్లు వస్తుంది చిదానందరూప శివోహం శివోహం అది పల్లవో ఏదో అంటారు పల్లవో ఏదో అది అలా రిపీట్ అవుతుంది శంకరాచార్యుల శ్లోకం స్తోత్రం ఇప్పుడు ఇది క్యూలు బాగుంది నిజమే నువ్వు సంగీతం పెట్టావు ఆర్కెస్ట్రా పెట్టావు క్యూలు పెట్టావు అది ఎవళ్ళు రాశారో నీకు అసలు మొత్తం శంకర భగవత్పాదలు రాశారు ఆ సంగతి కూడా జరిగింది జనాలు పోనీ ఒకవేళ శంకరాచార్యులు రాశారంటే అసలు శంకరాచార్యుల యొక్క విశిష్టత ఏమిటో ఎప్పుడైనా ఆలోచన చేశారా అసలు వాట్ ఈజ్ ది శంకర దేనికోసం ఏ సిద్ధాంతం కోసం ఆయన నిలబడ్డారు ఆయన బోధించిన తత్వం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా రాసిన వాడు సాక్షాత్తు శంకరాచార్యులు అంటే అమ్మ గబో ఆయనే రాశారా అయితే మనం చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఆ శ్లోకాన్ని తర్వాత దాని అర్థం ఏమిటి చిదానందరూప శివోహం శివోహం అంటే అర్థం శివుడి యొక్క తత్వాన్ని ఆయన ఎలా చెప్పారు శివుడు జటలుంటాయి బూడిది పూసుకుంటాడు పాములు మెళ్ళ వేసుకుంటాడు అని ఇలా చెప్పారా లేదా చిదానందరూపహాని చెప్పారా ఎలా చెప్పారు ఒకసారి ఆ శ్లోకాలు తీసుకోండి అద్భుతమైన దార్శనిక దృష్టి అంతా కూడా దాంట్లో ఈ శ్లోకాన్ని ఈ ఒకటి కాదు పది శ్లోకాలు వాటిని ఏమో కట్టేసి వినేయడం కొంతమంది ఈ సెల్ ఫోన్లో రింగు టోన్లు కింద పెట్టుకున్నా నేను ఆశ్చర్యపడతాను దాని తత్వం మీద అర్థమైందా ఎందుకు అర్థం కాటం లేదు ఇంత సమాచారం పోవేసి కూర్చున్నామే ఏమిటి ఆటంకము అది ప్రశ్న కారణం చది అప్రతిపత్తి అంటే తెలియకపోవడం ప్రతిపత్తి అంటే తెలియడం జ్ఞానాన్ని ప్రతిపత్తి అంటారు అదేదో అనుకున్నారు ప్రతిపత్తి అంటే అదేదో జ్ఞానం తెలియడం తెలియకపోవడానికి కారణమేమి హృత జ్ఞాన వీళ్ళ జ్ఞానాన్ని అంటే తెలుసుకునే శక్తి దాన్ని జ్ఞానము అంటారు తెలుసుకునేటువంటి ఆ శక్తి ఒకటి ఉండాలి కదా ఇప్పుడు లోపల ఈ బుర్ర లోపల వాడికి గుజ్జు లేదు మట్టే ఉంది అన్నారు ఎవరు గుజ్జు లోపల గుజ్జు లేదు మట్టి ఉంది అన్నారు గుజ్జు అంటే ఏమిటి ఆ బ్రెయిన్ స్టఫ్ బ్రెయిన్ దాని గ్రే మ్యాటర్ అంటారు అంటే అది కొంచెం బ్రెయిన్ పనిచేసుకుంటే వాడికి బాగా తెలుస్తాయి విషయాలు అదేమీ లేవు మట్టుందను అంటే వాడికి తెలుసుకునే శక్తి లేదు సో అయ్యో వీళ్ళు తెలుసుకునే శక్తి లేకపోవడం ఏమిటండి మంచి బుద్ధిమంతులు కదా అంటే చూడండి వీళ్ళ బుద్ధిశక్తిని అపహరింపబడినది అపహరింపబడినది ఇప్పుడు స్టోలెన్ ఎవరో అపహరించేశారు కృతజ్ఞాన ఏమండి ఒక ఆయన దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుని ఎవరో అపహరింపబడింది అంటే ఎవళ్ళు అపహరించుంటారు చేమలా దోమలా ఎవరు అపహరిస్తారు బందిపోటు దొంగలు అపహరిస్తారు అంతే కదా జ్ఞానాన్ని అపహరించేది ఎవరు బందిపోటు దొంగలు జ్ఞానాన్ని కాదు ధనాన్ని అలాగే ఇక్కడ కూడా జ్ఞానాన్ని అపహరించేశారు ఒక ఆయన ధనాన్ని చాలా దాచిపెట్టుకున్నాడు అనుకోండి లోపల దాన్ని కూడా అపహరించేశారు అనుకోండి అప్పుడు ఒక్కడూ అపహరించలేడు దాన్ని ఒక గ్రూప్ కింద వచ్చి నలుగురు ఐదుగురో టీముగా వచ్చి అపహరించి పారేస్తారు కదా అలాగే ఇక్కడ కూడా మనిషి యొక్క వివేక జ్ఞానాన్ని టీమ్స్ ఒక టీం కాదు అనేక టీమ్స్ ఉన్నాయి ఇక్కడ టీమ్ అంటే తెలుసు కదండి గుంపు సో బందిపోటు దొంగల గుంపులు అనేక ఉన్నాయి తై హి కామై ఆయా కామనలు ఆయా ఖైహి అని అనడం చేత కామైహి కేవలము బహువచనం మాత్రమే కాదు అనేకములైన దొంగలుండే గ్రూప్స్ అనేకం ఇప్పుడు నాకు తెలిసి అప్పట్లో ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు కదండి వాళ్ళందరూ వీఆర్ఎస్ తీసుకున్నారు అప్పట్లో ఈ కంపెనీలు అన్ని మూతపడ్డాయి గవర్నమెంట్ కంపెనీలు ఐడిపిఎల్ వాళ్ళందరూ వీఆర్ఎస్ ప్రారంభించి టూ థౌజండ్తో పూర్తయింది ఆ జమానా ఆ టైంలో ఈ విఆర్ఎస్ పేరు చెప్పి గవర్నమెంట్ చాలా డబ్బు ఇచ్చింది వీళ్ళందరికీ కూడా అయితే ఆ డబ్బంతా కూడా లాగేసుకున్నారు ఈ ఫైనాన్స్ కంపెనీలు టగటగటా లాగేసుకున్నారు ఒక్కడి కాదు ఎన్ని కంపెనీలు అంటే నేనే మీకు నాలుగైదు పేర్లు చెప్పగల సో నాగార్జున ఫైనాన్స్ డిసిఎల్ తర్వాత యాపిల్ ఫైనాన్స్ పెన్నార్ ప్యాటర్సన్ పెద్దది వెరీ పాపులర్ తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఒకటే ప్రూడెన్షియల్ బ్యాంక్ చార్మినార్ బ్యాంక్ తర్వాత మ్యాక్సిమా సెక్యూరిటీస్ ఇక్కడ ఉండేది సికింద్రాబాద్లో మ్యాక్సిమా ఏమంటే ఈ రకంగా తర్వాత లీఫ్ ఇన్ లీఫ్ ఇన్ అని తర్వాత ఇంకోటి లాయిడ్స్ ఫైనాన్స్ లాయిడ్స్ ఫైనాన్స్ వెరీ పాపులర్ ఫైనాన్స్ ఆ ఇంగ్లీష్ పేరు ఉంటే మన వాళ్ళందరూ మహోత్సాహంగా దాంట్లో వీళ్ళు పెట్టుకుని పెట్టారు లాయిడ్స్ వీళ్ళందరూ కలిసి ఈ బీఆర్ఎస్ డబ్బులు పట్టేశారండి వీళ్ళకేం మిగలేదు మళ్ళీ వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ అక్కడ లేకపోతే అప్పటికి వీళ్ళని అప్పటికి వాడిని అప్పటికి ఏదో ఒక ఆలోచన వీళ్ళ వీళ్ళు పట్టేశారంటే గవర్నమెంట్ ఏమంది ఈ సంవత్సరం బడ్జెట్ లో ఐదు వందల కోట్లు మేము వీఆర్ఎస్ కోసం రిలీజ్ చేశాము ఓకే వీళ్ళందరూ సిద్దంగా కాచు కూర్చున్నారు అలాగే బయటకు వస్తేనే చెక్కు పట్టుకుపోతారు చెక్కు పట్టుకుపోయి సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు ఈ సర్టిఫికెట్లో ఏం చేసుకుంటారు మీరు ఎందుకు పనికిరావచ్చు అపహరించేశారు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఎన్నెన్నో ఫైనాన్స్ కంపెనీలు వచ్చాయి ఆ తర్వాత వీఆర్ఎస్ స్కీములు అయిపోయాయి వీళ్ళు కూడా బద్ద వీళ్ళు తప్పుకుంటారు సీట్కి ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది మరి అంతా చూసిస్తారు ఇంకేమైనా తీసుకుంటారు అది దృష్టాంతం ఇంకే లోకంలో అపహరించేటువంటి దొంగల గుంపులు ఎలా ఉంటాయో నేను చెప్పాను అటువంటి చూరుల యొక్క దళములు దళము అంటారు ఇప్పుడు మనకి ఈ దళాలు ఉండేవి ఇప్పుడు బాంబేలో అయితే స్మగ్లర్స్ దళాలు ఉంటాయి సో ఛోటా రాజన్ గ్రూప్ వరదరాజన్ గ్రూప్ ఛోటా షకీల్ గ్రూప్ దామూద్ ఇబ్రాహీం గ్రూప్ ఇలాంటి గ్రూప్స్ వీళ్ళు ఏం చేస్తారు సమాజం యొక్క ధనాన్ని అపహరించడమే పని ఆ రకంగా మన హృదయంలో ఉండే జ్ఞానము అనే ధనాన్ని అపహరించేటువంటి బందిపోటు దొంగలు ఎంతోమంది గ్రూప్స్ గ్రూప్స్గా ఫార్మ్ అయి ఉన్నారు ఎవళ్ళు దొంగలు కా మై దిజర్స్ కోరికలు కోరికలని ఆ కోరికలే మన యొక్క వివేక జ్ఞానాన్ని అపహరించేస్తాయి ఇది పెద్ద సైకాలజీ పెద్ద ఫిలాసఫీ అయితే నేను మళ్ళీ మీకు ఇంకొకసారి మనవి చేస్తాను లోకంలో మీరు అనుకునే దృష్టికోణానికి ఇక్కడ జరిగే చర్చకి సంబంధమే ఉండదు లోకంలో ఏమని చెప్తారంటే మీకు కోరికలు ఉండాలి అని చెప్తారు మీరు కోరికలని దేవాలయానికి వెళ్ళగానే మీ కోరికలన్నీ తీర్చడం కోసమే అక్కడ దేవుడు కూర్చుని ఉన్నాడు చెప్తారు వెంకటేశ్వర స్వామి ఎందుకు అవతరించాడో తెలిసిన మన అందరి కోరికలు తీర్చడం కోసం ఆయన అక్కడ మకాన్ చేసి ఉన్నాడని చెప్తారు ఏమంటే మా బిజినెస్ ఇంకా పది రెట్లు ఆ వెంకటేశ్వర స్వామి నీలాంటి వాళ్ళ కోసమే ఉన్నాడు అందుకోసమే ఆయన అవతరించాడు భక్తుల కోరికలు తీర్చడం కోసమే అవతరించాడు అని చెప్తారు వాటై అంత అసత్యం అదే కానీ రాముడుగా ఎందుకు అవతరించాడు మన కోరికలు తీర్చడానికి అవతరించాడా శ్రీకృష్ణుడిగా కోరికలు తీర్చడానికి అవతరించాడా ఎవరు చెప్పారు కాబట్టి సంసార జీవితం అంతా కూడా లౌకిక జీవితం అంతా కూడా కోరికలతో నిండి ఉండడం ఆ కోరికల కారణంగానే క్లాషర్స్ దెబ్బలాటలు వస్తాయి భార్యాభర్తల మధ్య దెబ్బలాట అన్నదమ్ముల మధ్య దెబ్బలాట అక్క చెల్లెళ్ల మధ్య దెబ్బలాట అన్నలకి అక్కలకి మధ్య దెబ్బలాట కురుక్కి తండ్రికి చెప్పనే అక్కర్లేదు మిత్రుల మధ్య దెబ్బలాట కంపెనీలో పార్ట్నర్స్ మధ్య దెబ్బలాట సో వీళ్ళు అలా దెబ్బలాడుకుంటూనే ఉంటారు కారణం ఏమిటి డిజైర్స్ కానుల కారణంగా ఇది లౌకిక జీవితం ఇంకా సోకాల్డ్ రెలిజియస్ లైఫ్లోకి వస్తే నీ కోరిక తీరడానికి ఈ కోరిక తీరడానికి ఈ దేవత ఆ కోరిక తీరడానికి ఆ దేవత అని చెప్పేసి లోకంలో ఒక పెద్ద ప్రచారం నడిచిపోతూ ఉంటుంది అది కూడా వస్తుంది సో ఆయా కామన్నల చేత అపహరించబడిన జ్ఞానములు కలవారు డిఫరెంట్ గ్రూప్స్ ఇప్పుడు లోకంలో ఉండే బండిపోట్లు స్మగ్లర్స్ గ్రూప్స్ పేర్లు కొన్ని చెప్పాను మీకు నేను తెలుసున్న పేర్లే మరి ఇక్కడ గ్రూప్స్ ఏమిటి క్రోధానికి సంబంధించిన డిజైర్స్ లోభానికి సంబంధించిన డిజైర్స్ కామానికి సంబంధించిన కామనలు కామానికి సంబంధించిన కామనలు అంటే ఏమిటి నాకు ఈ భోగం కావాలి ఆ భోగం కావాలి ఆ భోగం కావాలి అని రకరకరకాల కోరికలుంటాయి అవి కామానికి సంబంధించిన డిజైర్స్ క్రోధానికి సంబంధించినవి ఏంటంటే వాడు నాకు ఈ అన్యాయం చేశాడు కాబట్టి వాడికి నేను గుణపాఠం నేర్పాలి వాడికి ఈ శిక్ష వీడికి శిక్ష పడాలి అని కోపానికి సంబంధించిన కోరికలు ఉంటాయి లోభానికి సంబంధించిన కోరికలు ఉంటాయి అలాగా నాకు ఈ డబ్బు ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది దీన్ని రెట్టింపు చేయాలి ఆ బంగారం అంత కుదవ పెట్టాను దాన్ని మూడు గట్లు చేయాలి అని ఈ రకంగా లోభానికి సంబంధించిన కోరికలు ఉంటాయి మోహానికి సంబంధించిన కోరికలు ఉంటాయి అదేలాగా బయట నుండే బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి విషయముల ఎందు ఆనందము ఇది మోహం ఆ మోహానికి అంటే కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఆనందం వస్తుంది బంగారం నగలు పెట్టుకుంటే ఆనందం వస్తుంది లేకపోతే ఖరీదైనటువంటి డ్రెస్సులు ఖరీదైన కార్లు కలిగి ఉంటే ఆనందం వస్తుంది లేకపోతే భోగములతో నిండిన ఇల్లు కట్టుకుంటే ఆనందం వస్తుంది దీని పేరు మోహానికి సంబంధించిన కోరికలు నేను ఎవరో చెప్పుకుంటే విన్నాను ఈ మధ్య జీవితంలో విశ్రాంతి లేకుండా అయిపోయింది స్వామీజీ అంతా బెంగ బెంగ అయిపోయింది అన్నారు అంటే అమ్మ అంత కష్టమే వచ్చింది అంటే మేమేమో చాలా కష్టపడి డబ్బు కుదవబెట్టి బంగారం కొనుక్కున్నాము ఆ బంగారంలో పది శాతం ఇరీడియం అనే లోహం యొక్క కైతీ ఉందని తెలిసింది అంటే అయ్యో కల్తీ తెలిసిపోవాలి కదా అంటే రాగి కల్తీ అయితే తెలిసిపోతుంది వెండి కల్తీ అయితే తెలిసిపోతుంది ఈ ఇరిడియం యొక్క కల్తీ అయితే తెలీదు అది అది దాన్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా కొట్టుకోలేడు దాన్ని ఆ కల్తీ అయిపోయింది మేము కొనుక్కున్న నగల్లో సుమారు పది శాతం కల్తీయే అని చెప్తున్నారు మేము మళ్ళీ అమ్మ చూపినట్లయితే మేము కొన్న ధరలో సగన్ కూడా రావటం లేదు ఇప్పుడు అంత బెంగపోయింది అని చెప్పారు అంటే నేను అన్నానుమా ఎప్పుడు కొన్నారు ఏమిటో అడిగాను అక్షయతృతీయ నాడుకున్నామండి అక్షయ తృతీయ నాడుకుంటే స్త్రీ మన ఇంట్లో నడిపించేయడమే కానీ ఇంకెప్పుడో బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఎవరో చెప్తే కొన్నాము నుంచి ఈ బెంగలో పడిపోయామని చెప్పారు దీన్ని మోహానికి సంబంధించిన కామనలు అంటారు ఇప్పుడు ఆ బెంగ దేవుడు పెట్టాడా లేకపోతే వీళ్ళు పెట్టుకున్నారా దేవుడు పెట్టాడు అంటారు పైగా లేకపోతే కొన్న రోజులు ముహూర్తం బాగులేదంటారు వర్జం వచ్చిందంటారు అంతేగాని నాకు అనవసరమైన బంగారాన్ని నేను కామన చేసి వ్యామోహంలో పడి కొన్నాను అనేసి మాత్రం వండవు అది మాత్రమే వండవు అది ఏ రోజంటే ఆ రోజు వాడు జీవితంలో పైకి వస్తారు లేదంటే అక్సెప్ట్ దాంట్ కృతజ్ఞానా ఆ జ్ఞానాన్ని ఈ కామనలు అపహరించి పారేస్తాయి మాత్సర్యానికి సంబంధించిన కామనలు ఉంటాయి అంటే అసూయకు సంబంధించిన కామనలు ఉంటాయి ఈ విధంగా గ్రూప్స్ గ్రూప్స్ కింద ఉండే ఈ కామనులు ఈ జనుల యొక్క వివేక జ్ఞానాన్ని అపహరించి పారేసినవి కామ ఏషేష రజోగుణ సముద్భవ మహాశను మహాపాప్మా విధ్యేనమిహ వైదికం జీవితంలో మీరు తెలుసుకోండి మీ మీ హృదయంలో ఎన్ని కోరికలుంటే అవన్నీ కూడా మీకు శత్రువులే మిత్రుల్లా కనపడే శత్రువులు ఇప్పుడు ఇప్పుడు పరీక్షకి టైం వస్తుంది ఇంకా నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి వాడు కష్టపడి చదువుకున్నావు అనుకుంటుంటే మిత్రుడు ఫోన్ చేస్తాడు ఈ లోపల అందరికీ సెల్ ఫోన్లే సో మిత్రుడు ఫోన్ చేస్తాడు ఏమని మనం సినిమాకి వెళ్దాం మంచి సినిమా ఉంది రమ్మని ఫోన్ చేస్తాడు ఇప్పుడు వాడు మిత్రుడా శత్రువా శత్రువు అర్ధరాత్రి ఇంట్లోంచి బయటికి కుర్రాన్ని తీసుకెళ్లిపోతున్నాడంటే ఈ రోజు చదువు చెడుంది మొన్నడు చదువు చెడుతుంది నిద్ర ఉండదు కదా శత్రువు మిత్రుని రూపంలో ఉండే శత్రువు ఈ కామనలన్నీ కూడా మిత్రుని రూపంలో ఉండే శత్రువు అక్షయ తృటీ నాడు బంగారం కొనుక్కోవాలనే కామన అది మిత్రుడే శత్రువా మిత్రులు ఆయన పించింది అక్షయ తృతి నాడు అక్షయ తృటీ అలా కూర్చుండిపోతూ చదివి వచ్చేస్తుండే మొన్నాడు ఆ మాసం కూడా వెళ్ళిపోయి ఇంకో మాసంలో పడిపోయారు నాకే మాసం కూడా తెలియదు ఏదో మాసంలో వస్తుంది అక్షయ తృతీయ వచ్చిందేమో కూర్చుంటున్నా నెక్స్ట్ మంత్ లోకి అప్పుడు తెలిసింది ఇరిడియం అనే కలిపి పది శాతం ఉంది ఇప్పుడు అక్షయత తీ అది బెంగలో పడేసింది బతుకు అంతా బెంగ అయిపోయింది తులాల కొను పెట్టారు వంద తులాలకుంటే దాని లక్ష పెట్టుకుంటే దాంట్లో సగం రాదు దాన్ని పారైలేరు పెట్టుకోలేరు అది ఉభయతోపాష రజ్జు అని అలా బంధం కింద ఈ దుఃఖం ఎవరికి తెచ్చిపెట్టి ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖం ఎవరు క్రియేట్ చేశారు కృతజ్ఞాన కామ ఏష నీకు శత్రువు ఎవడు కామనయే శత్రువు కామనయే శత్రువు ఇంకా వేరే శత్రువులు ఎవళ్ళు లేరు శ్రీకృష్ణుడు ఎవన్నాడంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా ఇక్కడ కృతజ్ఞానాహనుంది కదా చూసుకో నీ యొక్క జ్ఞానాన్ని జ్ఞానము అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే శక్తి ఆ వివేక శక్తి ఏదైతే ఉందంటే పొటెన్షియల్ మీకు తెలుసుకునే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ లేకుండా కప్పి వేసేసింది ఎవరు ఇది కామన నిత్య వైది కామన అన్నది అంటే సర్వకాలములలో శత్రువు సర్వకాలములలో శత్రువు ఇప్పుడు మలేరియా ఇన్ఫెక్షన్ లాంటిది మలేరియా ఇన్ఫెక్షను ఓ కాలంలో మంచి చేసి మరో కాలంలో చెడ్డ చేయదు ఎప్పుడూ చెడ్డ చేస్తుంది ఇన్ఫెక్షన్ అయిందంటే ఎప్పుడైతే అప్పుడే జ్వరము దుఃఖము కామనలు అటువంటివి నిత్య వైదిన మీకు జ్ఞానం కావాలనుకున్నట్లయితే మొట్టమొదటి శత్రువు కామన ఎప్పుడైతే ఈ కామనలు ఈ విధంగా ఆ మనిషిని జీవితాన్ని నియంత్రిస్తాయో వాడికి వివేక జ్ఞానము పూర్తిగా నశిస్తుంది గీతలో ఇంకో శ్లోకం ఉంది గడచిన శ్లోక పాలో చెప్తున్నాను నేను అవునగా గీత పాఠం చెప్పేప్పుడు ఒక స్కీమ్ ఒకటి ఉంటాను రాబోయే గీతలో కొటేషన్స్ చెప్పరు గడచిన గీతలో కొటేషన్స్ చెప్తారు ఎందుకంటే ఆ రాబోయేది ఎలాగో వస్తుంది కదా రెండో అధ్యాయంలో ఒక శ్లోకం ఒకటి ఇంద్రియాణం హి చరటాం జన్మనో విధీయతే ప్రజ్ఞాంభసి అని ఇంద్రియములు నడుస్తూ ఉంటాయి ముందుకి అంటే ఇంద్రియముల విషయముల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి కామన్ కన్ను సినిమాలకి పరుగులు తీస్తూ ఉంటుంది చెవి మ్యూజిక్ కన్సర్ట్స్ కి పరుగులు తీస్తూ నాలుక ఫుడ్ ఫెస్టివల్స్ కి పరుగులు తీస్తూ నాలుక ముక్కు పెర్ఫ్యూమ్స్ షాపులకి ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్స్ వైపు పరుగులు తీస్తూ ముక్కు ఒక ఆయన లాగే చెప్తారు చందనం మీరు పౌడర్ చేసుకుని రాసుకుంటూ ఉంటే రాత్రి శుభ్రంగా నిద్ర పడుతుంది నిద్రలో దుస్వప్నం రాకుండా ఉంటుంది చందనం రాసుకు ఆయన్ని అటువంటి మాటలు చెప్పినందుకు ఎవళ్ళో వాళ్ళు ప్రశ్నించాలా నా తాపత్రం ఏమిటంటే అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు నా ఒళ్ళో నా నాకేదో నష్టం వచ్చిందని కాదు అసత్యం జనుడు దే ఆర్ వెరీ గల్లిబుల్ ఎవడు ఏది చెప్తే అటువైపు పరిగెత్తే సిద్ధంగా ఉంటారు జనం గల్లిబుల్ తేలిగ్గా మిస్లీడ్ అవుతారు ఎనీవే కాబట్టి సో ఆ శ్లోకం ఏమిటి ఇంద్రియములు విషయభోగముల వెంట పరుగులు తీస్తాయి విషయభోగాలు జగత్తంతా పరుతుకులు ఉంటాయి ఇంద్రియాలు వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటాయి ఇంద్రియాల వెంట మనస్సు పరుగు తీస్తుంది మనస్సు వెనుకాల బుద్ధి పరుగు తీస్తుంది వీడి జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది ఎందుకంటే ఇంద్రియములు భోగముల వెంట పరుగులు తీసినప్పుడు శారీరక ఆరోగ్యం నష్టమైపోతుంది ఆర్థిక పరిస్థితి భ్రష్టమైపోతుంది వివేక శక్తి వివేక జ్ఞానము పూర్తిగా అపహరించబడుతుంది కాబట్టి కామనలనే వాటిని దరిదాపులకి రానివ్వవద్దు ఏకామనా కూడా అనవసరం ఏకామనా కూడా అనవసరం ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి ప్రాప్తం ఉందనుకోండి మీరు ఒక మహాత్ములు స్వామి రాంసుబుదాసి మహారాజు అని ఆయన చెప్పేవారు మీకు ప్రాప్తం ఉన్నదాన్ని మీరు కోరుకున్నా వస్తుంది కోరుకోకపోయినా వస్తుంది మళ్ళీ కోరుకోవడం కూడా ఇందుకు మధ్యలో అనవసరం కాదు టెన్షన్ పెంచుకోవడం తప్ప ఏ కామనా పెట్టుకోకూడదు ఇప్పుడు ఇప్పుడు సూర్యుడు ఉదయించుగాక అని కోరుకున్నారనుకోండి తెల్లవారు ధావం లేచి పెందరాలే సూర్యుడు వచ్చేస్తే బాగున్నావని కోరుకున్నారనుకోండి ఎలా ఉంది ఆ కామన అధ్వానంగా లేదు లేకపోతే నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు కాబట్టి కొంత సూర్యుడు కొంచెం లేట్ అవ్వుగాక అని ఏ ఏం కోరికది అంటే కామనల్లో ఉండే అసందర్భాన్ని చెప్తున్నాను నేను అన్ని కోమనలు ఇంచుమించాలంటే కామన అనేది ఎలా ఉండాలంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి నాకు సుఖశాంతులు కావాలి వివేకం కావాలి అలాగ ఉండాలి తప్ప డబ్బు కావాలి ఈ భోగం కావాలి ఆ భోగం కావాలి అనే కామన సర్వాత్మన తప్పుదారి పట్టించేటువంటి కాబట్టి దాన్ని పూర్తిగా నిరాకరించవలేను అయితే వీళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వాసుదేవ సర్వం అని ఎందుకంటే ఈ కామనల యొక్క గుంపులు గుంపులుగా వచ్చి వీళ్ళ యొక్క వివేక జ్ఞానాన్ని అపహరించి అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ కామనల చేత ప్రేరితులై లోక వ్యవహారాలు ఎలాగా చేత ప్రేరితులై చేస్తూనే ఉంటారు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు మోసం చేస్తాడు ఎందుకోసం మోసం చేస్తున్నాడు అంటారు ఆ కామన యొక్క ప్రెషర్ అటువంటి ఆ కోరికలు ఏవో ఉంటాయి దాని ప్రెషర్ మోసం చేస్తారు లంచం పుచ్చుకుంటారు లంచం పుచ్చుకోవడం అనేది అంత నికృష్టమైన అంత తుచ్చమైన పని అదే కానీ ఎందుకంటే ప్రభుత్వం వీడికి నిండా జీతం ఇస్తారు వీడి చేసి పని ఏమీ ఉండదు ఓ ప్రసరం తో మిగతా సమయం అంతా పాన్ నవలడం నిద్రపోవడం తప్ప చేసి పని ఓ పసరడతారు ఆ చేసి ఆ ప్రసరంత పనికి లంచం ఎవరో భేదోవాడు వస్తే వాడి దగ్గర వాడు అంతం పుట్టుకోవడం అంత తుచ్చమైన పని ఇంకొకట్లేదు కానీ మరి జనం అంతా దాన్ని చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారంటే ఏం చెప్తారు నేను దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్ ఏమి నేను చూస్తాను సో కాబట్టి చాలా అంటే ఆ కామనల యొక్క ప్రెషర్ ఉంటుంది ఆ కోరికలు ఉంటాయి వాటి యొక్క ప్రెషర్ వాటిని క్వశ్చన్ చేసి ఇవి జీవితంలో ఉండరాదు అనే ఒక జ్ఞానాన్ని తెలుసుకుని వాటిని తిరస్కరించి డిజైర్లెస్ నిష్కామంగా అకామహ అహం అనే స్థితిలో ఉండటాన్ని అభ్యాసం చేయకపోతే మనిషి జీవితము భ్రష్టమైపోతుంది ఎనివే శ్రీకృష్ణుడు శంకరుడు భగవాన్ బుద్ధుడు ఈ ముగ్గురు సమానంగా చెప్పిన సత్యం ఏదైనా ఒకటి ఉంటే అదే నిష్కామ భావము ముగ్గురు కూడా సమానంగా చెప్పారు లోకంలో జనాలకి ఎవేవో అభిప్రాయాలు ఉంటాయి శంకరులు వేరు చెప్పారు బుద్ధుడు చెప్పింది వేరు అదో భ్రమ సో ఏమీ వేరు కాదు ఏది శ్రీకృష్ణుని చెప్పాడో అదే బుద్ధుని చెప్పాడు అదే అదే శంకరులు చెప్పారు సేమ్ మహాత్ములందరూ ఏకరూపంగానే చెప్తారు వాళ్ళందరూ కూడా నిష్కామభావాన్ని చాలా బలంగా చెప్పారు కానీ లోకంలో కామన్లంటే జనం ఎందుకు పరిగెడుతున్నారంటే ఏం చెప్పమంటారు జనాలకి తత్వాన్ని చెప్పివాడెవడు ఉన్నాడు మేము గాడ్మెన్ అని పేరు పెట్టుకుని మీ కోరికలు తీర్చుకోవడానికి మేము ఉపాయం చూపిస్తామని చెప్పేసి ప్రచారం చేసి వాడే తప్ప అకా నికా నిష్కామభావాన్ని చెప్పేటువంటి తత్వం చెప్పి అసలు ఎవరు కనపడినా కనపడుతుంది సమాజము ఇంత కరప్షన్తో ఉండడంలో ఆశ్చర్యమేముంది ఆ కామనల యొక్క బలం అటువంటిది వాటి యొక్క ప్రెషర్ తోటి జనులు అలా ఉంటారు ఈ జనులే అంటే ఏ జనులు కామనల యొక్క ప్రెషర్ తోటి సమాజంలో అన్ని రకాల తప్పు పనులు చేస్తారో కట్నాలు పుట్టుకుంటారు ఎక్కువ కట్నాలు డిమాండ్ చేస్తారు కట్నాల కోసం వేధిస్తారు లంచాలు పడతారు బిజినెస్లో మోసాలు చేస్తారు ఇవన్నీ చేస్తారు ఎందుకోసం కామనల యొక్క ప్రెషర్ చేత వాడు దేవాలయానికి వస్తాడు వస్తే ఏమైపోతాడు ఒక్కసారిగా కడిగిన ముత్యంలాగా పవిత్రుడైపోతాడో ఏమీ ఏమైపోడు అదే ప్రెషర్ తోట వస్తాడు వచ్చి ఇక్కడ కూడా అదే అదే తమాషా సేమ్ తమాషా ఏమిటి ప్రపద్యంటే అన్యదేవత సర్వదేవతాస్వరూపుడైన పరమాత్మను వాడు శరణాగతి చేయదు వాసుదేవ సర్వం అనే శరణాగతి వాడికి అక్కర్లా వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి మొక్కలు మొక్కలు చేసి పెడతాడు అన్యదేవత సకల దేవతా స్వరూపుడైన పరమాత్మ వద్దు మనకి ఎందుకంటే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఏం చెప్తాడు నిష్కామోభవ అని అసలు ఉందని కూడా ఎవరికి తెలీదు అలాంటి దేవత యొక్క ఆరాధన ఒకటి ఉందని కూడా లోకంలో తెలీదు కారణం ఏమిటంటే ఎందుకంటే దక్షిణామూర్తి రండి మీ కోరికలు నేను తీరుస్తాను అండాయను అని అండవు మరి ఆయన నువ్వు నీ అకాముడుగా ఉండు నిష్కాముడిగా ఉండు నీ స్వరూపము పూర్ణము అనే జ్ఞానాన్ని పొందు అని చెప్తారు అంచేతనే ఎవళ్ళు దక్షిణామూర్తిని పూజించరు కాబట్టి దేవుడు కూడా పూజలు ధూపదీపాలు కావాలంటే అరే రెండర్ రా మీ కోరికలు తీరుస్తాను అని అండర్ నేర్చుకోవాలి దేవుడు కూడా అప్పుడే ఆ దేవుడికి కూడా పూజలు చేస్తారు ఏ కోరికలు నేను తీర్చను మీరు కోరికలన్నీ విధులు అప్పుడే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని దేవుడు అల్లాడనుకోండి యావమోహులు వెళ్లరు వాడి దగ్గర ఆ దేవుడికి ధూపదీపాలు కూడా ఉండవు ప్రపద్యంతే అన్య దేవత ఇప్పుడు సకల దేవతాస్వరూపుడైన పరమాత్మను వాసుదేవస్వం అనే విధంగా శరణాగతి చేయడం మానేసి వీడేం చేశాడంటే ఈ కామనల యొక్క ఒత్తిడి చేత దేవుణ్ణి మొక్కలు ముక్కలు చేసి పెట్టాడు ఎన్ని మొక్కలు చేస్తాడంటారు వీడికి ఎన్ని కామనలు ఉంటే అన్ని మొక్కలు అవుతాడు దేవుడు తర్వాత కామనల నుండి భయాలు పుడతాయి ఆ భయములకు తగ్గట్టుగా దేవుడు మళ్ళీ ఇంకో కొన్ని మొక్కలు అవుతాడు ది గాడ్ షేప్డ్ ై ది డిజైర్స్ అండ్ ఫియర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ డిఫరెంట్ డిజైర్స్ Different కాబట్టి డిఫరెంట్ గాడ్స్ చెప్తే శరణాగతి ఉంటుంది ఇప్పుడు మీకు ఒక స్కీమ్ చెప్తా మీరు ఆలోచించండి అనేక కోరికలు ఆ కోరికలు భిన్న భిన్నములైన కోరికలు తీర్చడానికి అనేక దేవతలను శరణాగతి నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అనేక కోరికలు అనేక దేవతల శరణాగతి తమ తం నియమ మాస్థాయ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమం ఉంటుంది ఆ నియమంతో ఆ దేవతను పూజిస్తే ఆ కోరిక తీరుతుంది కాబట్టి ఆయా నియమములు ఇదంతా కూడా అంటే స్త్రీ స్టెప్స్ ఉన్నాయి కామై అన్య దేవత తం తం నియమం త్రీ స్టెప్స్ ఈ మూడు స్టెప్లు కూడా అజ్ఞానము యొక్క విలాస తప్పు మరొకటి తరం అది ఎలా కృతజ్ఞానాహని ముందే ఉంది కదా ఆ శ్లోకంలో కాబట్టి ఇదంతా కూడా అజ్ఞానము యొక్క విలాసయ్యే కానీ మరొకటి కాపు నేను మహాత్ముని అడిగాను అంతర్పుష్పంలో కామ కామా యమహ్యం అని ఉంటుంది సో కామేశ్వరో వైశ్రవణో దాతూ సమే కామాన్ కామ కామా యమహ్యం అనుంటుండే ఏమండి ఈ మంత్రాన్ని అలా ఉంది కదా నా యొక్క అనేక కామనలను తీర్చుమా అన్నట్టుగా ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏమిటంటే ఆయన చెప్పారు ఆ మంత్రాన్ని మనం ఎలా భావన చేయాలంటే దాన్ని ఈశ్వర కామనగా దాన్ని మనం పరిగణన చేసుకుని ఆ మంత్రాన్ని మనం భావన చేయాలి నేను ఒకే కామన నా హృదయంలో అదేమిటి ఇన్ని కామనలు లేవు అదేమిటంటే నాకు ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము కావాలి ఈశ్వర దర్శనము కావాలి ఆ గాడ్ కాన్షియస్నెస్ నాకు కావాలి దానికి ఆత్మజ్ఞానము ఉంటుంది అది నాకు కావాలి దానికి మార్గంగా వైరాగ్యం నాకు కావాలి వివేకం నాకు కావాలి అలా పెట్టుకోవాలి కామ ఆ మంత్రాన్ని ఆరకంగా మనం వ్యాఖ్యానం చేసుకోవాలి అలాగే ఇంకో చోట రుద్రాధ్యాయంలో చిక్క దగ్గర వస్తుంది యోన్ వేష్టి జంచ వయంష్మ తమ్మో జంహే దాను అని వస్తుంది అంటే ఓ రుగ్రుడా మేము ఎవళ్ళని ద్వేషిస్తున్నామో ఎవళ్ళు మమ్మల్ని ద్వేషిస్తున్నారో వాళ్లని మీ నోట్లో పారేస్తాం తీసుకొచ్చి పారేస్తే నువ్వు ఆ కోరలతోటి వాళ్ళని కరకర నవిలేసి తినేసేయి అని అది మంత్రం ఈ మంత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి అడిగారు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అంతఃత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ అంతఃశత్రువులు మమ్మల్ని నాశనం చేయడానికే బయలుదేరేవి మేము కూడా అవి మాకు ఉండకూడదు అని మేము కాబట్టి ఈ అంతఃత్రువుల్ని నీ నోట్లో పారేస్తున్నాను ఓ శివుడ నువ్వు వాటిని భక్షించేసేయి అని ఆ ఆ మంత్రాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి అంతేగాని మన ద్వేషించే శత్రువులు ఎవరూ వీళ్ళు వీళ్లు వీళ్ళని అలాగే లిస్టంతా పెట్టుకుని వీళ్ళందరినీ రుద్రుడు తినేయాలి అని మనం అంటే నిజంగా వెళ్ళే రుద్రుడు వాళ్ళని తినేసాడు అనుకోండి అప్పుడు వాడేవడో ఇంకోటి ఉంటాడు రుద్రం వచ్చిన వాడు వాడికి నా ఎందుకు శత్రుభావం ఉండి వాడు తినమంటే ఆ రుద్రుడు వచ్చి నన్ను తినేసాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది కాబట్టి వర్క్ లైక్ దాడ్ తర్వాత తమ్ తమ్ నియమ మాస్తాయ ఇప్పుడు స్కీమ్ ఎలా ఉంది అనేక కోరికలు ఆ కోరికలకు తగ్గట్టుగా అనేక దేవతలు ఆ దేవతలకు తగ్గట్టుగా అనేక నియమాలు ఈ దేవతల నియమాలు ఉంటాయి చూసారా మీరు నిష్కామంగా హృదయపూర్వకంగా నిష్కామంగా ఈశ్వర దర్శనం కోసం దేవుణ్ణి ప్రార్థించదలుచుకుంటే మీరు ఎలా ఉంటే అదే నియమం ఇంకా వేరే నియమం అక్కర్లా శౌచము అవ్వ దేవుడి కోసం మీరేమీ శౌచం చేయలేదు స్నానము దేవుడి కోసం చేయక్కర్లా మీరు మీ శౌచం కోసం స్నానం చేయాలి దే మీరు స్నానం చేస్తే దేవుడికి ఏమి ఒళ్ళు ఒడిగిరేమి ఉండదు దేవుడికి ఉపకారం కాదు మనం స్నానం చేయడం మన శౌచం కోసం మనం స్నానం చేస్తాం పాపం వెళ్ళిదేమో ఆయన ఇబ్బంది పడతాడేమో స్నానం చేస్తారా కనుక తం తమ్ నియమమాస్తాయా మామూలుగా ఇది ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి ప్యూన్కి ఇరవై రూపాయలు క్లర్క్కి ఉందా హెడ్ క్లర్క్కి వెయ్య సెక్రటరీకి పదివేలు మినిస్టర్కి లక్ష సొంతం నియమం ఆస్థాయా అదేవిధంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమం ఓ దేవతకి పులిహార నైవేద్యం పెట్టారు ఇంకో దేవతకి పాయసం నైవేద్యం పెట్టారు మరో దేవతకి మాంసం నైవేద్యం పెట్టారు ఇంకో దేవతకి మద్యం నైవేద్యం పెట్టారు మరో దేవతకి ఉల్లిపాయ కూడిని నైవేద్యం పెట్టాలి సంతం నియమం ఆస్థాయా ఓ దేవతకి ఒంటి మీద బట్టలు పూజ చేయాలి ఇంకో దేవతకి మొగాలు చీర పెట్టుకుని పూజ చేయాలి మరో దేవతకి ఆడది పంచగట్టుకుని పూర్తి చేయాలి ఇంకో దేవతకి గుండు గీయించుకుని పూజ చేయాలి మరో దేవతకి జుట్టు పెంచుకుని పూర్తి చేయాలి సంత నియమస్తాగా వాట్ ఈజ్ ఆల్దిస్ ఇదంతా అధ్యాత్మ జీవనమేనా ఇదంతా ఇదంతా కూడా కరడుగట్టిన అజ్ఞానము కృతజ్ఞానా జ్ఞానాన్ని మన కామనలు అపహరించి పారేశాయి కాబట్టి తంతన్ నియమస్థాయ ఏమిటి దంతాను ఇలా ఉంది మనిషి ఇలా ఎందుకున్నాడు ప్రకృత్యా నియత వీళ్ళందరూ కూడా ఈ భిన్న దేవతలను భిన్నమైన నియమములతో భిన్నమైన కామనలతో ఆరాధించి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మన అధ్యాత్మ విద్యను ఉద్ధరించడానికి వచ్చారని మీరేమనుకోద్దు అలాగేమీ లేదు వీళ్ళందరూ కూడా తమ తమ ప్రకృతి చేతను నియంత్రించబడుతూ ఉన్నారు ప్రకృత్యా నియతస్వయా తమదైన ప్రకృతి స్వభావము ఏమిటా స్వభావము తామస స్వభావము లేకపోతే రాజస స్వభావము వాటి చేతను నియమిత వాటి చేతను నియంత్రమించబడుతూ ఉన్నారు అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇప్పుడు మరైతే చాలామంది అంటారు దీని మీద చర్చలు మరి శాస్త్రంలో చాలా చర్చలు ఉన్నాయి అయితే లోకంలో గాఢశీలత లేదు దట్ ఈస్ ది పిటీ ఎవరు శాస్త్రం ఎవరికి అక్కర్లా పురాణ కాలక్షేపం కావాలి జనాలు జనాలు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు తప్ప క్రికెట్ మ్యాచ్ ఎందుకు చూస్తారు మీరు ఏమైనా కండలు పెంచడం కోసం చూస్తారు క్రికెట్ మ్యాచ్ చూడరు మరి పెంచాలంటే రోడ్డు మీదకి ఆట ఆడాలి అంటే మైదానంలో ఆడితే కండలు పెరుగుతాయి మ్యాచ్ చూస్తే కండలు ఏం ఇప్పుడు వాడు ఎవడో ఎండలో ఆడుతూ ఉంటాడు మీరు ఎయిర్ కండిషన్ రూమ్ లో గుర్తు చూస్తారు మీకేం కండలు పెరుగుతాయి కండలు ఏమైనా పెరిగితే వాడికి పెరుగుతాయి మనకి బొద్ధ పెరుగుతుంది కాబట్టి తెలివే సో ఇప్పుడు ఈ కామనలు దేవుడు ఎందుకు పెట్టాడు అని ఒక ఆయన అడిగారు దేవుడు పెట్టడం కావాళ్ళు చెప్పారు నీకు ఇంకా అన్నిటికీ దేవుడేంటి పాపిష్టి దేవుడు అన్నిటికీ ఇంకా ఆయన మీద పారాయణం తీసుకొని పాపాల భైరవుడు అన్నట్టుగా ఎక్కడైనా పాపం ఉంటే భైరవుడికి వేసేయటం అని అలాగే ఏదో ఒక శాస్త్రం సో అలా దేవుడు ఎందుకు పెట్టాడు దేవుడు ఏం పెట్టలేడు అక్షయతృతీయ నాడు బంగారం కొనమని నీకు దేవుడు చెప్పాడా నేను నాకు చూపించి చెప్పాడు అసలు బంగారం చెప్పాడు ఏదో ఆడవాళ్ళు అలంకారం కోసము మాంగళ్యం కోసము ఓపెసర్ బంగారం పెట్టుకోకున్నాడు మాంగళ్యం కూడా బంగారం ఎరగరు వాళ్ళు మాంగళ్యానికి శాస్త్రాల్లో ఆపస్తంభ మహర్షి బృహ్య సూత్రాల్లో రాసిన దాంట్లో బంగారం ఏం లేదు ఆయన మాంగళ్యానికి ఆయన ఏదో వ్యవస్థ చేశాడు ఇప్పుడు రక్షాబంధన్ అని ఉంటున్నాయి రక్షాబంధన్ అంటే మీరు బంగారం మాల్గాతో సూత్రంతో కడతారు దారంతో దాన్ని రక్షాబంధన్ అంటారు బంగారపు గొలుసులు కాదు రక్షాబంధనం ఇదంతా కూడా బిజినెస్ కాబట్టి ఏదైనా ఒక అలంకారం కోసం ధర్మాన్ని బట్టి ఏదో ఆటంకాలు ఇలాంటి అలంకారం కోసం ఒకసారి బంగారం ఉండటం తప్పు లేదు కానీ అదే వ్యామోహంగా అవ్వకూడదు ఎవరికి స్త్రీలకి పురుషుడికి అదే అక్కర్లేదు ఒక ఆయన ఉన్నాడు బంగారం మీద పడ్డ నీళ్లు నా మీద పడితే నాకు మంచిదని ఏ ఎలా ఏటి మంచిది ఏటి మంచిది బంగారం మీద పడ్డ నీళ్లు నీ మీద పడ్డాయి ఆ నీళ్లలో బ్యాక్టీరియా ఉన్నాయి నిన్ను నిన్ను అవి ముట్టుకుంటాయి ముట్టుకోవాలి బంగారం మీద పడ్డ నీళ్లు మనమే పడ్డ ఎందుకు అక్కర్లేదు అలాగ అక్కర్లా మనమే గంగేజీ మనేచేమో గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిని సన్నిధికుడు అని దండం పెట్టి ఆ నీళ్లు ఎక్కువ కోసుకుంటే చాలు నేను కోసం బంగారం మీద పడ్డ నీళ్లు పడక్కర్లా ఎవరికి ఇప్పుడు గర్భల మీద పడ్డ నీళ్లు పడితే మంచిదే నాట్ బంగారం కాబట్టి కోరిక నీకు దేవుడు పెట్టలేదు ప్రకృత్యా నియతాస్మయ ఈ కోరిక ఎలా వచ్చిందంటే మీరు ఒకసారి కోరిక కోరతారు దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ఒక కర్మ చేస్తారు ఈ పని ఇంకోసారి చేస్తారు ఇంకోసారి చేస్తారు అది ప్రకృతి ప్రకృతి అంటే హ్యాబిట్ అని అర్థం మీరు ఒకటికి రెండు చేసి ఆ హ్యాబిట్ని మనం పెట్టుకున్న హ్యాబిట్ తప్ప ఒక ఆయన ఉన్నాడు నేను దేవుడికి నైవేద్యం పెడితే కానీ ఏ పని చేయను అని పొద్దున్నే కాఫీ తవ్వడం తవ్వంటే తెలుసు అండి బిగ్ సైజు కప్పులో కాఫీ మంచి చిక్కటి పాలు పోసి పంచదార వేసి కాఫీ ఇవ్వగానే ఆ నీళ్లు కూడా తీసుకురా ఆ నీళ్లు చల్లి దేవునికి నైవేద్యం కాఫీ తాగుతాడే ఓకే తప్పు లేదు నీకు దేవుడికి కాఫీ తా దేవుడు త కాఫీ తాగమని చెప్పాడ దేవుడు మనం అలవాటు చేసుకున్నాం అలాగే ఈ కోరికలు ఈ కోరికలకు తగ్గ పూజలు ఆ దేవతలు ఆ నియమాలు ఇవన్నీ కూడా మనం కల్పించుకుని మనం అలవాటు చేసుకున్నాం మన అజ్ఞానమే వీటికి అన్నిటికీ మూలంగా ఉన్నది ఇది వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని ఎవళ్ళనో నెత్తి మీద మీరు నింద వేయటం అనవసరం నేను ఒకసారి మొండా మార్కెట్కు వెళ్ళాను ఆ పాత రోజుల్లో ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉండేది సమీపంలో ఉండేది వెళ్తే వంకాయలు ఉన్నాయి ముందు గొట్టగన్ను ఉన్నాయి కొనే గొట్ట సిద్ధంగా ఉంది కదా అంటే అన్ని పుచ్చులే ఇంకొంచెం లోపలికెళ్తే మంచి వంకాయలు కాబట్టి మీరు కోరిక మీరు అలాగే అద్దెరంగాల్లోనూ అలాగే ఉంటుంది మీరు వివేక శక్తిని ఉపయోగించి తత్వాన్ని తెలుసుకోవాలి కానీ మీరేమో గుడ్డిలే గుడ్డిలాగా వెళ్ళిపోతావు కోరికలు తీర్చి దేవతను కాళ్ళు పట్టేసుకుంటే కోరికలు అన్నీ తీరిపోతాయని మీరు ఆలోచించండి మీ కోరికలు తీరిపోయా తీరే ఏమన్నా ఒక వ్యవస్థ వచ్చిందా కాబట్టి ప్రకృత్యా నియతాస్వయ దీంట్లో దేవుడు పెట్టాడు లేకపోతే ఋషులు పెట్టారు ఋషులను ఎవరినో నిర్ల ఋషులు కోరికలు వద్దని చెప్పారు పాపం వాళ్ళు దేవుడు అసలే వద్దని చెప్పాడు గీత చూడండి శ్రీకృష్ణుడు శంకరుడు ఏ మహాత్ముడైనా సరే వద్దని చెప్పాడు ఈ సంసార వాసనను పెట్టుకోకుండా ఆయన అని హితబోధ చేశారు అంతేగాని కోరికలు పెట్టుకోమని ఎవడో చెప్పలేదు కోరికలు పెట్టుకోమని చెప్పినవాడు తెలియనివాడు ఎవడో చెప్పాడు వాడు తెలియనివాడు చెప్తే నువ్వు తలవుతామంటే నీ బుద్ధి ఏవైనట్టు బుద్ధి అంటే నా అభిప్రాయమే జ్ఞానం కాబట్టి కృతజ్ఞానా సో తమోగుణ స్వభావం కలవాడు ఉంటాడు వాడు తామస దేవతల్ని ఆరాధిస్తాడు నాకు తెలుసు మా పల్లెటూరులో నేను చిన్నప్పుడు వేదం చదువుకునే రోజుల్లో ఒక కుర్రాడు వాళ్ళింటో మా ఇంట్లో పూజ అన్నాడు ఏమిటా పూజ అంటే వాళ్ళ వాడు పందిపిల్లని వాళ్ళ నాన్న పందిపిల్లని దేవతకి లిచ్చాడు పండి పిల్లని బలి ఇవ్వని ఎవడు చెప్పాడు వాడి తామస గుణం చేత వాడు అల్లా ఆ మా ఊరికి దగ్గరలో పల్లాలమ్మ అని ఓ దేవత ఉండేది పల్లాలమ్మ అనే అంటే సంస్కృత పదం పల్వలా అమ్మ అంటే అంబ సంస్కృతం పల్లాలంటే పల్వల పల్వలం అంటే మాంసం సో కాబట్టి మేకనే బలిచ్చాడు కోరికి తీరితే మేకను బలిచ్చాడు ఒక కథం లేదు షార్పు స్తో కవులు మంచిగా రాస్తారు ఓ పిల్లాడికి జ్వరం వచ్చింది జ్వరం ఆ రైతు కొడుకు ఆ రైతు దగ్గర మేక పిల్ల ఒకటి ఉండేది ఆ మేక పిల్లతోటి వీడు ఆడుకునేవాడు ఈ పిల్లాడు ఆడుకుంటూ ఉండేవాడు మేకపిల్లతో ఆడుకునేవాడు మేకపిల్లలు చక్కగా ముద్దుగా ఉంటాయి మనకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది ఆ పిల్లాడు ఆ మేక పిల్లతో ఆడుకునేవాడు అడుకుంటుంటే అడిగి జ్వరం వచ్చింది తండ్రి కోరిక కోరుకున్నాడు నా కొడుకు జ్వరం తగ్గిపోతే ఈ మేక పిల్లని బలిస్తాను అని దేవత కోరిక కోరాడు జ్వరం తగ్గితే మేక పిల్లలు బలిపడమే మందు ఇచ్చి ఆ మందు ఇచ్చేప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి కానీ జ్వరం తగ్గించమని మేక పిల్లని బలిపడం ఏమిటి ఎక్కడి నుంచి ఈ సంప్రదాయం సరే జ్వరం తగ్గింది మందు కూడా కదా జ్వరం తగ్గింది జనరల్ గా వైరల్ ఫీవర్ తగ్గుతుంది మూడు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో తగ్గుతుంది దాని ఇంక్యుబేషన్ పీరియడ్ త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అది అయిపోయిన ఉంటేనే తగ్గిపోతుంది ఆ బాడీ స్కీ యాంటీబాడీస్ నిర్మాణం అవుతే తగ్గుతుంది మందు వేస్తే ఇంకొంచెం తేలిక డేస్ లో జ్వరం తగ్గింది వీడు అనుకున్నాడు ఈ మేక పిల్లలు మూలంగా తగ్గింది మొక్కు దీని పేరు మొక్కు సో ఈ మేక పిల్లని బలి ఇవ్వడానికి చేశారు దాని మెల్ల పసుపు కొమ్ము కట్టాడు నడ్డికేమో తోకేమో మామిడి కోరణం కట్టాడు ఏ మేకకి దానికి తలకేమో బొట్లు పెట్టాడు కొడుకు చూశాడు వాడి వాడు ఆడుకునే వాడికి వాడికి ఫ్రెండ్ ఆ మేక నా నా అడిగారు అమ్మాయి ఎందుకు అలా చేస్తున్నారు ఆ మేక పిల్లని నాన్న బలిస్తారా దీనికి జ్వరం తగ్గితే సరే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ వాడు ఏం చేస్తాడంటే తండ్రి ఏదో వద్దు చెప్తాడు నేను ఆడుకుంటాను నువ్వు బలి ఇవ్వద్దు తండ్రి ఒప్పుకోడు దేవత కోపం వస్తుంది బలి ఇస్తానని నేనేమో ప్రామిస్ చేశాను మొక్కు తెరచకపోతే కొంపలు అంట బలి ఇవ్వడానికి బరబరా ఇచ్చిపోతాడు ఈ కూరని కూడా వెనకాల వెళ్తాడు వీడేం చేస్తాడంటే అక్కడ బలి ఇచ్చేటువంటి క్యూలో నిలబెట్టినప్పుడు రహస్యంగా తండ్రి ఒక కప్పు ఛాయ్ తాగడానికి వెళ్ళొచ్చి ఈ లోపల ఈ మేక పిల్లని తీసుకెళ్లి తాళ్ళు ఉప్పేసి వదిలిపెట్టేస్తాడు అది పారిపోతుంది మళ్ళీ వచ్చి క్యూలో నిలబెడతాడు తండ్రి వచ్చారా మేక పిల్లలు ఎక్కడ అంటే ఏమో కదా అని దాయిస్తాడు తండ్రి నేను మేక పిల్లని బలిద్దాం అనుకుంటే ఆ మేక పిల్లని ఎవరు పహరించారు సరే ఇంక నేనేం చేస్తాను ఆ దేవుడికి మరి అదేవే అనుకుని ఇంటికి వచ్చేస్తారు అది కదా షార్ప్ స్టోరీ నేను సరిగ్గా చెప్పలేకపోయాను కవి చాలా బాగా చెప్తాడు కాబట్టి ఆ చిన్నపిల్లవాడికి ఉన్నంత వివేకం కూడా వీడికి లేదు ఎందుకంటే తమో గుణప్రధానమైనటువంటి ఉపాసన తమ్ తమ్ నియమ ఆస్థాయా అలాగే రజోగుణ ప్రధానమైన ఉపాసన ఉంది సో మొత్తానికి శ్లోకం అంతా ఈవేళ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టానేమో నాకు తెలీదు రాజస దేవతలు ఉంటారు ఏ దేవత ఏ మీరు తీర్చే రాజస దేవతకి డెఫినేషన్ ఇస్తున్నా మీరే డిసైడ్ చేసుకోండి నేను ఇంక చెప్పను చాలా చెప్పాను ఏ దేవత కోరిక తీరుస్తుంది అని ఆ దేవత రాజస దేవత ఉంటుంది ఏమంటాయి వైరాగ్యాన్ని అనుగ్రహించే దేవత సాత్విక దేవత గుణముల అతీతమైనటువంటి ఆత్మస్వరూపుడైన వాసుదేవుడు అది జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యవస్థ మనం వాసుదేవ సర్వమితి దక్షిణామూర్తిని మీరు భేద దృష్టితో ఉపాసన చేస్తే అది సాత్విక కోరికలు కావాలని మీరు ఏ దేవతను ఉపాసన చేసినా ఆ దేవత రాజసౌకం దేవత యొక్క తత్వాన్ని మీ మనస్సు నిర్ధారిస్తుంది సాత్విక దేవత అల్టిమేట్ గా గుణాతీతమైనటువంటి ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శించి మానవుడు కృతార్థుడు కావాలి ఓం పూర్ణముదూర్ణమి్యూర్ణస్దాయ పూర్ణమెవశిష్యా శ్రీగ్రుభ్యో నమీ ఓం తత్స శ్రీకృష్ణాస్ పుష్టివర్ధనం